బ్రహ్మస్మత ఆనశ్రున్వన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాదాచార్యప్రాం వందే గురు పరంపరా సహనా సహనౌ భునత్తు సహవీంకరవహీ తేజస్వినీతమస్సు మా విద్విషావై ఓం శాంతి శాంతి శాంతి వా అరే ఇదం మహద్భూత ఏవా ఏతేభ్యో భూతేభ్య సముత్యా తేవాను వినశ్య ప్రేత సంజ్ఞాస్ ఇరే బ్రవీమీతి హోవాచయాజ్ఞవల్క్య సో ఇదం మహద్భూతం విజ్ఞానఘన ఏవ విజ్ఞానఘన అంటే ఆ ఎరుక ఆ తెలివి అనే ముద్ద తెలివి అనే ముద్ద ఆ తెలివిని మీరు బాగా తెలుసుకోవాలి మీకు గుర్తు వచ్చిందనుకోండి ఆ గుర్తు తెలివి కాదు మరిచిపోయింది తెలివి లేకపోవడమే కాదు ఆ గుర్తు వచ్చింది అని మరిచిపోయాము అని మీరు దేనిచేత అది తెలివి ఎరుక మరపుల నెదిగడి ఎరుక విధినిషేధములనుగాంచు ఎరుక తర్క్యములనెల్లతర్కించు ఎరుక నేను నేనని వివరించు ఎరుక అది విజ్ఞప్త విజ్ఞానఘన శబ్ద అవధారణార్థ న్యత్యంతరం అంతరాళే విద్యు విద్య అని అంటే మీ యొక్క యథార్థ స్వరూపము ఆ ఎరుక మాత్రమే ఇప్పుడు నన్ను నేను తెలుసుకోవాలంటే దానికి కంటితో చూసి చెవితో విని మనస్సుతో తర్కించి తెలుసుకునేది కాదది నన్ను నేను తెలుసుకోవాలి అంటే నేను నేనుగా ఉండడమే నేను నేనుగా ఉండడమే నన్ను నేను తెలుసుకునుట అయితే మరి నేను నేనుగా ఉండడం ఎలాగా అది ఎలాగా అంటే నేను ఇది నేను అది అని తనపై తాను ఆరోపములను చేసుకోకుండా ఉండడమే నేను నేనుగా ఉండ ఇంకా అంతకంటే నేను నేనుగా ఉండడం అంటే నేను మరోటి కాకుండా చూసుకుంటే ఏమవుతుంది నేను నేనుగా ఉండిపోతాను అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క యథార్థ స్వరూపము అది స్పష్టమవుతుంది సో ఆ విధంగా తన యథార్థ స్వరూపాన్ని మనిషి తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత నేను ఇది నేను అది అంటూ తనపై అధ్యారోపణములను చేసుకుంటూ ఉన్నంత కాలము మన మనస్సులో కామనలు భయాలు ఉండి తీరతాయి కామనలు మూలము తన ఎందుండే అధ్యారోపమే ఇప్పుడు నేను తండ్రిని అని అధ్యారోపణం చేసుకోగానే ఈ పుత్రుడు వీడు నాకు వీడు సేవ చేయాలి అని కామనం ఉంటుంది వాడు సేవ చేయాలి అంటే వాడికేం చేయకూడదనేమీ ఉండదు కానీ ఆ సందర్భం కుదరదు వాడి దిశ వేరే ఉంటుంది జనరేషన్ గ్యాప్ ఉంటుంది చాలా సమస్యలు ఉంటాయి వాడు ఒక ప్రెషర్లో ఉంటాడు సంసారం యొక్క ప్రెషర్ వాడికి ఉంటుంది సో వాడు ఒక సంసారంలో భ్ర భ్రమణం చేస్తూ ఉంటాడు గిరగిరగిర ఇది ఎలా ఉంటుందంటే సుడిగుండంలో కొట్టుకుపోతున్నవాడు నాకు ఒక అప్పు కాఫీ ఇవ్వలేదంటే వాడు ఏమిస్తాడు మీకు ఒక అప్పు కాఫీ వాడు సుడిగుండంలో ఉంటే మీకు కాఫీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చి కాబట్టి నేను తండ్రిని అనే ఆరోపణ చేసుకోబట్టి వాడు నాకు ఈ కోరిక తీర్చాలి అని ఈ సేవ చేయాలి అనే కోరిక ఉంటుంది తర్వాత నన్ను సరిగ్గా సేవ చేస్తాడో చేయడో అనే భయం ఉంది భయం ఈ కోరిక భయం ఎక్కడి నుంచి వచ్చాయి ఆ అధ్యారూపాన్ని బట్టి వచ్చాయి ఏ అధ్యారూపము లేదనుకోండి ఏమవుతుందో తెలుసునండి మీకు ఏ కోరికలో ఉండవు ఏ భయములో ఉండదు అది రివర్స్ డైరెక్షన్లో కూడా వర్కౌట్ అవుతుంది రివర్సల్ డైరెక్షన్ అంటే ఎలాగా మీరు ఏ కోరికలు పెట్టుకోలేదనుకోండి సపోజ్ అంటే ఇది సైకలాజికల్ డిపెండెన్స్ వర్సెస్ ఫిజికల్ డిపెండెన్స్ అని రెండున్నాయి అంటే భౌతికంగా ఇతరముపై ఆధారపడుతారు ఇతరము అంటే మనిషి కావచ్చు పరిస్థితి కావచ్చు వస్తువు కావచ్చు భౌతికముగా ఇతరముపై ఆధారపడుతారు మానసికంగా ఇతరముపై ఆధారపడుతా ఎరువులు ఉన్నాయి భౌతికంగా ఇతరులపై ఇతరముపై ఆధారపడడంలో తప్పు లేదు సమస్య కూడా లేదు ఉదాహరణకి రాత్రి పడుకుని నిద్రపోవాలంటే ఓ గూడు ఉండాలి ఓ మంచం ఉండాలి చదిస్తే కప్పుకుందుకు దుప్పటి ఉండాలి భోజనం చేయడానికి ఆక్రమిస్తే భోజనం ఉండాలి మరి ఇవన్నీ భౌతికంగా మనం ఇతరముపై ఆధారపడుతూ ఉంటాం అది ఎవరికి బంధహేతువు కాదు కొంచెం దానికోసం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదో వర్క్ చేసా అవి సంపాదించుకుంటాం దానివల్ల ఎవడూ బంధాన్ని పొందడం అందరూ భౌతికంగా ఇతరముపై ఆధారపడుతూనే ఉంటారు అందరూ కూడా ఇప్పుడు మనం మనం కూర తినాలంటే కూర మనం పండించాలంటే మనం ఎక్కడ పండిస్తామండి ఎప్పుడు పండిస్తాం ఇప్పుడు పండు తినాలంటే సంగారెడ్డి వెళ్ళి ఓ మొక్క తీసుకొచ్చి దాన్ని పాతి అలాగా ఎవరిలో చేస్తారు మనం ఆ పండుగ కొనుక్కు తింటాం కాబట్టి భౌతికంగా ఇతరముపై ఆధారపడుతా అన్నది సర్వప్రాణి సహజమైన విషయం దాంట్లో తప్పు లేదు అది బంధహేతు ఉపాధి మరి బంధహేతువు ఏంటంటే మానసికముగా ఇతరముపై ఆధారపడుతా ఇప్పుడు నేను తండ్రిని అనగానే కొడుకు లేక కుమార్తె పై వీడు మానసికంగా ఆధారపడతాడు మానసికంగా ఆధారపడ్డ ఉంటే ఏమిటి వాడు నాకు ఈ సేవ చేయాలి అని ఒక అపేక్ష పెట్టుకుంటాడు ఎక్స్పెక్టెన్సీ అంటారు ఒక అపేక్ష ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు వాడు నాకు సేవ చేయాలి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడో అప్పుడు ఆ పరిస్థితి సుఖ నిర్మాణానికి కరెక్ట్ పరిస్థితి ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయినప్పుడు వీడికి చాలా ఆనందం కలుగుతుంది అమ్మో నా కొడుకు ఎంత నేను చెప్పిన మాట వింటున్నాడు నాకు సేవ చేస్తున్నాడు అని ఉల్లాసం కలుగుతుంది అప్పుడు ఎవరితోటో అంటాడు కూడా ఏమండి నా కొడుకు నా చెప్పిన మాట జవదాటడు సుమ నేనంటే ఎంత ప్రీతి ఆఫ్ కోర్స్ భార్యతో ప్రేమగా ఉంటాడు అనుకోండి అయినా కూడా నన్ను మాత్రం నెగ్లెక్ట్ చేయదు అని అనుకుంట అని అంటాడు హీ ఫీల్స్ గుడ్ అబౌట్ ఇట్ ఈ గుడ్ ఫీలింగ్ ఆఫ్ గుడ్ ఫీలింగ్ ఎప్పుడైతే ఉందో దాని వెంటనే బ్యాడ్ ఫీలింగ్ అలా పొంచి ఉంటుంది నెక్కి ఉంటుంది నక్కి ఉండి ఆ టైం రాగానే బయటకు ఇంకో సమయంలో వాడేదో హడావిడిగా ఉన్నప్పుడు వీడి ముఖం చూడడం మానేస్తాడు ఏదో హడావిడిగా ఉండే ఆ రోజు ఎక్కడ చూస్తాడు రోజు ఆఫీస్కి వెళ్ళేప్పుడు నాన్నగారు వెళ్ళొస్తానండి ఏం చెప్పి వెళ్తాడు ఓ రోజు హడావిడిలో చెప్పడం మానేస్తాడు అంత చిన్న విషయం దాంతో ఈవేళ వీడు నాతో చెప్పలేదు ఈ మధ్యన ఏమైనా మార్పు వస్తుందా వీడికి అప్పుడే శంకపోయింది దీన్ని మానసిక పరాధీనత అంటారు మీరు మానసికంగా ఆధారపడి ఉంటారు ఎదరవాడి మీద భౌతికమైన పరాధీనత సమస్య కాదు ఎవడో ఉండి వడ్డిస్తే కానీ కడుపునుండదు కానీ మానసికంగా ఆధారపడి ఉండడము అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన తాను చేసుకున్న అధ్యారూపం వచ్చింది సో మీరు కనుక ఈ జగత్తు నుండి నేను దేనిని అపేక్షించను నాకు ఈ జగత్తు ఇవ్వాల్సింది ఏదీ లేదు తర్వాత నేను ఈశ్వరుణ్ణి ప్రేమిస్తాను ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాను కానీ ఈశ్వరుని నుండి నేను దేనిని అపేక్షించను నాకు ఏమీ ఈశ్వరుడు ఇవ్వనక్కర్లేదు ఇచ్చింది చాలు కొత్తగా ఏమీ ఇవ్వక్కర్లేదు అని మీరు దేనిని కోరకుండా దేనిని అపేక్షించకుండా అంటే అర్థం ఏంటంటే మానసిక పరాధీనత నుండి మీరు పూర్తిగా విముక్తమైపోతే ఇప్పుడు ఏమవుతుందో తెలుస్తుందండి ఆత్మ సాక్షాత్కారము మీకు తనంత తానుగా ప్రకటమవుతుంది మీరు అడగనక్కర్లేదు నాకు మోక్షం కావాలని అడుగుతున్నంతసేపు మీకు మోక్షం దూరంగానే ఉంటుంది ఎందుకంటే మోక్షము కూడా కొత్తగా వచ్చేది కాదు కొత్తగా వచ్చేది కాదు నిత్య సిద్ధము ఆల్రెడీ సిద్ధమై ఉన్నది ఆల్రెడీ సిద్ధమై ఉన్నదాని గురించి మీరు అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి మీరు దాన్ని గుర్తించలేదు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి అలా అడుగుతున్నంత కాలము అది గుర్తించబడకుండా మిగిలిపోతుంది కనుక ఆ విధంగా మీ స్వరూపమునందు మానసిక పరాధీనత లేదు మీయందు మానసిక పరాధీనత లేదు అని మీరు గుర్తించటం ద్వారా మీ స్వరూపము మీకు తెలుస్తూ అటువంటి శుద్ధమైన సుఖదుఖముల యొక్క గంధము కూడా లేని పరాధీనత కామనలు భయములు లేని ఏ ఎరుకగలదో అది మీ స్వరూపము అంతేకాని సుఖదుఖములతో నిండి పరాధీనతతో నిండి కామనలతో భయముతో నిండినటువంటి మనస్సు ఏదిగలదో అది మీ స్వరూపము కాదు ఆ మనస్సును ప్రకాశింపజేసే ఎరుకయే మీ స్వరూపము ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము యదీదం ఏకమద్వైతం పరమార్థత స్వచ్ఛం సంసార దుఃఖా సంపృతం ఎత్ ఎది ఎది ఓ ప్రశ్న వేసుకుంటున్నారు కిన్ నిమిత్తోయం ఖిల్య భావ అనే అవతారిక తర్వాత భాగానికి అవతారి ఇప్పుడు నా స్వరూపమేమి ఆత్మ నా స్వరూపం ఏమిటది ఇదం ఏకం అద్వైతం అది నా స్వరూపం ఈ నా స్వరూపము ఏకం అంటే అద్వైతం రెండవది లేనిది దానికి బ్రహ్మాత్మతత్వం అది అది ఏ బ్రహ్మ అది ఏ ఆత్మ అది ఏ అదియే ఆత్మ అంటే దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము వీటన్నిటికీ మూలంలో ఉండి వీటిని ప్రకాశింపజేసే శుద్ధమైన ఎరుక అదిగే అదియే బ్రహ్మాత్మతత్వము అద్వైతం దాని ఎందు రెండవది లేదు రెండవది లేకుంటే కామనకు భయమునకు తావు రెండవది ఉండాలి కామన చేయాలన్నా భయపడాలన్నా రెండవది ఉండాలి రెండవది లేదు రెండవది భాషిస్తూ ఉంటుంది రెండవది ఉండదు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా దృష్టాంతం మంచిది అందుకోసం చెప్తున్నాను అంతేగాని ఏమిటో అసమానమైన సినిమా దృష్టాంతం వేస్తాడు ఏమిటో సో సినిమా చూస్తున్నారనుకోండి మీకు భయం వేస్తుంది సినిమా చూస్తే సినిమా చూస్తే భయం వేస్తుంది కదా ఆ సినిమా చూసినప్పుడు మీకు భయాన్ని కలిగించిన ఆ రెండవ వస్తువు ఏదైతే కలదో బీస్ సాల్ బాద్ అని మేము చిన్నప్పుడు సినిమా చూసాం అది భయము కలిగించే సినిమా చాలా భయం వేసి సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు సినిమా చూస్తూ భయపడతారు ఏమండి మీకు భయం కలిగింది మీకు భయాన్ని కలిగించిన ఆ సన్నివేశము ఆ మనిషి ఆ వ్యక్తి లేకపోతే ఆ దృశ్యము అది మీకంటే భిన్నంగా స్వతంత్రంగా నిలిచి ఉండి మీకు భయాన్ని కలిగిస్తుందా లేదు అది మీ ఎందే మీ ఎరుక ఎందే భాషిస్తూ ప్రకాశిస్తూ మీకు భయాన్ని కలిగిస్తాం అంటే అర్థం ఏమిటి మీకంటే భిన్నంగా లేదు కానీ మీకంటే భిన్నంగా ఉంది అని మీరు భావించుకోవడం చేతనే మీకు భయాన్ని కలిగిస్తారు శత్రువు మీకు భయాన్ని కలిగిస్తాడు ఎప్పుడు వీడు నాకు శత్రువు వీడి వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ వీడు అనుకుంటాడు శత్రువు తనకంటే బయట ఉన్నాడని వీడు అనుకుంటాడు దీనికి కూర్చు స్వామీజీ ఒక దృష్టాంతం చెప్పారు చాలా అద్భుతమైన దృష్టాంతం అది నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో కూడాను ఋషికేశ్లో అద్దాల గది ఒకటి ఉంది ఋషికేశ్లో ఉంది అది ఎక్కడుందో స్వామీజీకి తెలుసు ఆయన దాన్ని ఎక్కడో ఉంది మొత్తానికి చిన్నమయా ఎక్కడో చిన్నమేషన్లోనో శివానంద కేంద్రంలోనో ఎక్కడో ఉందో అద్దాలగిది ఆ అద్దాల గదిలోకి మీరు అడుగు పెట్టగానే మీ చుట్టూ ప్రతిబింబాలు కనపడతాయి లెక్కలేనన్ని ప్రతిబింబాలు కనపడతాయి ఏమంటాయి మీరు చూసి ఓహో ఎంత బాగుందో అది ముచ్చటబడి వెనక్కి వస్తారు ఎందుకని ఆ ప్రతిబింబాలు మీకంటే భిన్నంగా లేవు కనుక సపోజ్ అవే ప్రతిబింబాలు మీకంటే భిన్నంగా ఉన్నాయని మీకు అనిపించిందనుకోండి అప్పుడు ఏమవుతుంది తలుపు వేసేసి ఉంటుంది ఇరుకు గది చుట్టూ తలుపు వే మిమ్మల్ని లోపల ప్రవేశపెట్టి బయట వాడు తలుపు వేసేస్తాడు ఇరుకుగా ఉంటుంది మీ చుట్టూ వేలాది ప్రతిబింబాలు ఉంటాయి అవి యథార్థంగా ఉన్న మనుషులు మీకంటే భిన్నమైన వాళ్ళు అంటే మీకు ఏమనిపిస్తుంది కోరు వీళ్ళ ఇక్కడ పెట్టి నన్ను వీళ్ళు పొడిచేసా లేకపోతే కొట్టేస్తారేమో భయం వేస్తుంది ఎందుకు వచ్చిన కోళ్ళే ఇక్కడి నుంచి తప్పుకుందామనిపిస్తుంది స్వామీజీ అదే గదిలో మనిషి వెళ్ళి నవ్వుకుంటూ వెనక్కి వస్తాడు ఎందుకని తను చూసే ఈ ప్రతిబింబంలో తనకంటే భిన్నము కావు అని తెలుసు కనుక వినోదాన్ని పొంది ఎంజాయ్ చేసి బయటకు వస్తాడు ఆయన అంటారు అదే అద్దాల గదిలో కుక్కని మీరు ప్రవేశపెడితే ఆ కుక్క మురిగి మురిగి కరిచి కరిచి చచ్చిపోతుంది అక్కడ ఎందుకంటే కుక్కకి టెరిటోరియల్ ఇన్స్టింక్ట్ ఎక్కువ అది లోపల ప్రవేశించగానే దానికి ఓ కుక్క కనపడుతుంది ఎదురుగా హే నేను ఉండే చోటికి నువ్వెందుకు వచ్చావు అని గుర్రు చూస్తున్నా కుక్క కేసు స్వామికి బాగా చెప్తారు నేను చెప్పలేను ఆయన మొత్తం అంతా సినిమాలో యాక్ట్ చేసినట్టుగా యాక్ట్ చేసి చూపిస్తారు అది ఎప్పుడైతే గుర్రు అంటుందో ఆ అద్దంలో ఉన్న కుక్క కూడా గుర్రు అంటున్నారు దాంతో దీని కోపం వచ్చి గుర్రు గుర్ర రెండుసార్లు అంటుంది అద్దంలో ఉన్న కుక్క కూడా రెండు సార్లు ఉంటుంది ఇది ఇంకా కోపాన్ని నిలబెట్టుకోలేక భౌగ్భావం అని మీద కురుకుతుంది అప్పుడు అద్దంలో ఉన్న కుక్క కూడా దీనితో సమానంగా భౌభావ అంటూ మీద కురికితే ఇది భయపడి వెనక్కి అడుగేస్తుంది ఇది ఎప్పుడైతే వెనక్కి అడుగేసిందో అది కూడా వెనక్కు అడుగేస్తుంది అది వెనక్కి అడుగువేసింది కాబట్టి ఇదే సమయం అని చెప్పేసి దీన్ని పట్టుకునేందుకని ఇది ముందుకు అడుగేస్తే అది మళ్ళీ ముందుకు అడుగేస్తుంది ఈ విధంగా అరిచి కరిచి గెంతి అది చచ్చిపోతుంది అక్కడ బతకదు స్వామీజీ అంటారు మనుషులు దీనికంటే ఏమీ భిన్నం కాదు అని అంటారు మనుషులు కూడా చచ్చిపోయే వరకు వీడు నా శత్రువు వీడి నుంచి నన్ను నేను కాపాడుకోవాలి వీడు నా సొత్తును అపహరిస్తాడు అని ఈ విధంగా తను చూసేటువంటి జగత్తంతా కూడా తనకంటే భిన్నంగా యథార్థంగా ఉంది అని భ్రమపడుతూ ఉంటాడు కానీ వాస్తవంలో మీరు ఎవడు శత్రువు అనుకుంటున్నాడో వాడు మీ మనస్సు యొక్క ప్రోజెక్షనే మిత్రుడు అనుకున్నవాడు కూడా ప్రోజెక్షన్ వాస్తవంలో ఉన్నది ఏకం అద్వైతం ఆ శుద్ధమైన ఎరుక తప్ప రెండవది లేదు ఆ ఎరుక ఎటువంటిదో తెలుసునండి పరమార్థత స్వచ్ఛం అది స్వతహాగానే పరిశుద్ధమైనది స్వతహాగానే కింద టీకాకారుడు అంటాడు ఈ పరిశుద్ధి లోకంలో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లౌకికము రెండు వైదికము లౌకికమైన పరిశుద్ధంటే ఏమిటి మీరు డెటాల్ సోపుతో కనుక స్నానం చేసినట్లయితే మీరు పరిశుద్ధంగా ఉంటారు ఎంతసేపు పరిశుద్ధంగా ఉంటారండి డెటాల్ సోపుతోటి స్నానం చేస్తే ఎంతసేపు ఈ వెదర్లో ఎక్కడైతే రెండు గంటలు పరిశుద్ధంగా ఉంటారు కాకినాడ రండి మీరు చూపిస్తాను నేను అరగంట పరిశుద్ధంగా ఉంటాను అరగంట అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి డెటాల్ సోపుతో మళ్ళీ స్నానం చేయాలి ఎన్నిసార్లు చేస్తారు విసిగేస్తుంది ఓన్లేదు కుమలని ఎన్నిసార్లు చేస్తాం ఒకేసారి సాయంకాలం జీర్ణం లేని అలా మూల కూర్చొని ఉంటాను కాబట్టి అటువంటి శుద్ధి కాదు మనం మాట్లాడుతూ వచ్చిపోయే శుద్ధి వైదికుడు శుద్ధి ఉంటుంది ఆచమనం చేస్తే కానీ శుద్ధి లేదు దర్భాసనం మీద కూర్చుంటే కానీ శుద్ధి లేదు పవిత్రం వేలుకి పెట్టుకుంటే కానీ శుద్ధి లేదు పవిత్రం వేలుకు ఉండాలి పవిత్ర పాణి ఈ ఈ మధ్యవేలుకి కుడిచేటి మధ్యవేలికి పవిత్రం ఉండాలి పవిత్రం అంటే దర్భతో వేసిన ముడి అది ఉంటేనే పవిత్రం అది లేకపోతే వీడు అపవిత్రుడే అంచనే రోజు దర్భలు తీసుకొచ్చి ముడి వేసి అవి గుచ్చుకుని గీసుకుని ఈ బాధంత ఎదుగుపడతాం లేని బంగారంతో జయించేస్తారు దర్భముడు ఉంగరం అంటే అతి తెలుగు అంటే అలాగే ఉంటాయి దర్భతోటి ముడి వేసుకోమని శాస్త్రం చెప్తుంటే వీడు బంగారంతో దర్భముడు ఉంగరం పేరు పెట్టికే ఇస్తాడు అది పెట్టుకుంటాడు అది పెట్టుకుంటే శుద్ధి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వైదికులే అంటే ఆయన ఏమనుకోవాలంటే ఈ స్వామి వీళ్ళు బుట్టలో వేద్దామని ఆయన ప్లాన్ చేసుకుని వచ్చారు నేను పడుతూ ఉంటా కూడా బుట్టలో పడతా ఒకప్పుడు అవి తెలివి తప్పు ధనంతో బుట్టలో పడుతూ ఒకప్పుడు తెలిసి కూడా కోళ్ళే ఆయన బొట్టలు వేద్దామనుకున్నాడు వెయ్యని అని పడతా వచ్చి స్వామికి నాకు బంగారం కావాలి బంగారం కావాలి అంటే నా దగ్గర బంగారం లేదండి వల్లదద్దా లేదు పచ్చి పెట్టేశారంటే బంగారం అంటే బంగారమే కాదండి డబ్బిస్తే బంగారం వస్తుంది అన్నారు నేను సరే మంచిది మీరు డబ్బిస్తే నేను చూసుకుంటాను దాని సంగతి మంచిది ఎందుకండి బంగారం అన్నారు అంటే కవచం బంగారం కవచం చేయించుకుని పెట్టుకుంటాను నేను కవచం కవచం ఎందుకన్నారంటే చేతికి మురుగులు అవి సింహతలాటములు ఆల్రెడీ ఉన్నాయి రెండు చేతులకి కాళ్ళకు కూడా ఉంది ఇంకా కాబట్టి అవి జయించుకుంటానడానికి అవకాశం లేదు ఇంకా కవచమే మిగిలింది ఇప్పుడు ఆయన చెప్పాడే చేతులు ఉన్నాయి కాళ్ళకు ఉన్నాయి కవచం పెట్టుకోవాలి రుద్రాధ్యాయంలో నమో బిల్మినే చ కవచినే చ అని ఉండి అని అంటే నేను శివుడు గురించి చెప్పానండి కవచమే అని శివుడంటే వేదం చదువుకున్న విద్వాంసుడు శివుడేనయ్యా కవచం పెట్టుకుంటే స్నానం చేసినప్పుడు ఆ కవచం ఉండగా స్నానం చేస్తే ఆ బంగారం మీద నుంచి పడే నీళ్లతో శరీరం అంతా కూడా శు శుద్ధమైపోతుంది కవచం ఉండాలి అలా శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి నాకు డబ్బులు ఇవే అని నేను నా దగ్గర పుష్పం ఉన్నప్పుడు నేను మీకు కబురు పెడతాను నేనేం గుర్తుకొచ్చిందో కాబట్టి వైదికుల శుద్ధి అది ఆగంతుకపు వచ్చిపోయి గర్భం ఉంటుంది స్నానం ఉంటే ఉంటుంది ఆచమనం ఉంటే ఉంటుంది ఇది లేకపోతే ఉంది కానీ ఆత్మ అలాంటి లౌకికంగా వచ్చిపోయే శుద్ధి కాదు వైదికముగా వచ్చిపోయే శుద్ధి కాదు అది పరమార్థత స్వచ్ఛం అది ఎప్పుడూ శుద్ధమే అంటే పుణ్యపాపములకు ధర్మ అధర్మములకు ఎప్పుడూ అతీతమే ఇప్పుడు చూడండి మీరు నిద్రపోతున్నారు ఏమిటి నిద్రావస్థ అంటే ఏమిటి మీ మనస్సులో ఏ ఏ వాసనలు సంస్కారాలు ఉన్నాయో అవి ఏమీ ప్రకాశించుటలేదు అని అర్థం అంటే మనస్సులో వాసనలు సంస్కారములు ఏమీ ప్రకాశించుటలేదు ఎందుకని మనస్సు అనే కవాటము తలుపు మూసుకుని ఉన్నది సూర్యుడు ఆత్మ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆత్మ అంటే ఎరుక తెలివి అది ఎప్పుడూ ఉంటుంది నిత్యం ఉంటుంది కానీ మనస్సు అనే కవాటము మూసుకుపోయి ఉండడం చేత ఆ గది తలుపులు మూసిస్తే గదిలో ఉండే వస్తువులు ప్రకాశించని విధంగా మనస్సునే కవాటం మూసుకుపోవడం చేత మనస్సులో ఉండేటువంటి వాసనలు ఊహలు భావాలు తలంపులు ఇవన్నీ కూడా స్తబ్దుగా పడి ఉంటాయి ఇప్పుడు మీరు నిద్రలేసుకున్నప్పుడు ఆ మనస్సులోకి ఆ వెలుగు ఆ ఎరుక ఆ రూపంగా ఉండే వెలుగు ప్రవేశిస్తుంది ప్రవేశించగానే ఆ మెంటల్ స్పేస్ గదిలోకి సూర్యుడు ప్రకాశించ ప్రవే సూర్యకాంతి రాగానే ఆ గదిలో ఉండే స్పేస్ ప్రకాశిస్తుంది ఆ స్పేస్లో ఉన్న పదార్థములన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అదేవిధంగా ఆత్మ చైతన్యం అనే ఎరుక ఎప్పుడైతే మనస్సులో ప్రతిఫలిస్తుందో మనస్సులో ఉండే భావజాలమంతా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది ఇప్పుడు ఆ వెలుగు మనస్సులో ఉండే విభిన్నములైన స్థితులను ద్వంద్వములను సుఖ దుఃఖములు పవిత్ర అపవిత్రములు ధర్మాధర్మములు స్వపర మాన అవమానములు ఇత్యాది సకల ద్వంద్వములు మనస్సులో ఉంటాయి వీటినన్నిటినీ ప్రకాశింపజేస్తూ అంటే వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఆ శుద్ధ చైతన్యం ఉందో దాని గురించి మీరు ఏమని వర్ణించగలరు ఆ వెలుగును ఏమని వర్ణించగలరు ఏ వెలుగున్నదైతే మనస్సులో ఉండే సకలము ప్రకాశిస్తున్నదో అట్టి వెలుగు అని చెప్పగలరు అలా సాపేక్షంగా దాన్ని గురించి వర్ణించగలరు కానీ ఈ మనస్సును పక్కన పెట్టి ఆ వెలుగును గురించి మీరు చెప్పండి అంటే ఏం చెప్తారా వెలుగును గురించి ఆ వెలుగును గురించి స్వతహాగా చెప్పాల్సింది ఏముంటుంది సో అద్వైతం మనస్సులో సకల ద్వైతం ఉంటుంది దాంట్లో ఏ ద్వైతము లేదు తర్వాత మనస్సులో సుఖ దుఃఖాలు ఉంటాయి నామరూపాలు ఉంటాయి అవేమీ దాంట్లో లేవు ధర్మాధర్మాలు మనస్సులో ఉంటాయి అవేమీ దాంట్లో లేవు అని మా అది శుద్ధమైన అఖండమైన సత్ సద్రూపమైన చితు చిద్రూపమైన సత్ అది విజ్ఞా విజ్ఞప్తి యొక్క ముద్ద ఘనము అని మాత్రమే చెప్పగలరు దాని ప్రకాశంలో మాత్రమే ఈ మనస్సు అనేది ప్రకాశిస్తోంది మనస్సు యొక్క ప్రకాశంలో మాత్రమే దేహము జగత్తు అనేవి ప్రకాశిస్తున్నాయి అంతకు మించి మీరు ఇంకేం చెప్పగలుగుతారో ఆత్మతత్వాన్ని గురించి అదిగో అది అట్టిది పరమార్థత స్వచ్ఛం సంసార దుఃఖ సంపృప్తం ఆత్మచైతన్యమును సంసారమునందలి దుఃఖము స్పృశించను కూడా స్పృశించలేదు మనం అనుకుంటాము ఇప్పుడు శాస్త్రం చెప్తుంది ఎన్ని స్వరూపము ఆనందము అని చెప్తుంది కానీ మనకి అనుభవం ఏమిటి దుఃఖమే అనుభవానికి వస్తూ ఇది పెద్ద సమస్య అంచేతనే లోక దృష్టి శాస్త్రదృష్టి మన అనుభవము శాస్త్రము యొక్క బోధ రెండింటికి లంగరు అందదు అంటారు అలా అంటారు అదొక ఎక్స్ప్రెషను లంగరు అందదు అంటారు అంటే ఇది ఎక్కడో అది ఎక్కడో ఇప్పుడు సంసార దుఃఖము మిమ్మల్ని స్పృశిస్తుందా లేదా అని ఎవడైనా అడిగి చూడండి స్పృశించడం ఏంటా బాబు సంసార దుఃఖం మా నెత్తిని తాండవం చేస్తుంది స్పృశించడం ఏమిటి కానీ శాస్త్రం ఏం చెప్తోంది నీ స్వరూపమును నీ స్వరూపమును సంసార దుఃఖము స్పృశించను కూడా స్పృశించలేదు సంసార దుఃఖ అసంపృక్తం నేను మిమ్మల్ని మాట్లాడుకుంటా ఇప్పుడు ఏదో దుఃఖం వచ్చింది ఏదో వియోగం వచ్చింది ఆమె ఆమె తప్పకపోయినా ఆయన ఆయన ఆమె ఆమె దుఃఖ ఆమె తీసుకోండి ఆమె దుఃఖిస్తూ ఉంది భోరు కళ్ళంపట నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆమె దుఃఖిస్తూ ఉన్నది విలాపము అంటారు కవులు దాన్ని విలాపము అని పేరు పెట్టి వర్ణిస్తారు మందోదరి విలాపము తారా విలాపము భామా విలాపము పుష్ప విలాపము అది పుష్ప అనుభవించి దీంట్లో మగవాడి విలాపం ఒకటి ఉంది అజ విలాపము అజమహారాజు తన ప్రియురాలు ఇందుమతి అనుకుంటా ఆమెతో కలిసి రఘువంశంలో వస్తుంది రఘువంశంలో ఐదో సర్గులనో అరవ సద్గులనో వస్తుంది అజ విలాపము అని అజ మహారాజు ప్రియురాలు ఇందుమతీ దేవితో కలిసి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడు అప్పుడు ఏదో అవుతుందండి ఏదో తున్నేదో లేకపోతే ఏదో విష సర్పమో ఏదో వచ్చి కలుస్తుంది ఆయన అలాగే ఆవిడతోటి ప్రేమగా మాట్లాడుతూ మా విహరిస్తూ ఏదో పాపం ఏదో కరుస్తుంది ఆవిడ అలా చూస్తుంటే తెచ్చిపోతుంది అంతకు ముందు క్షణం వరకు అంత వినోదం విలాసము విహారము మరుక్షణం భయంకరమైన వియోగం ఆయన భోరు భోరువని ఏడుస్తుంది అది మహారాజు దానికి అజవిలాపము అని పేరు కావిడదశు వర్ణిస్తాడు ఆ సందర్భం వేరు కాబట్టి ఆమె దుఃఖిస్తోందనుకోండి దుఃఖిస్తుంటే మీరు ఓదార్చే ప్రయత్నం చేశారనుకోండి ఆవిడ ఓదారుడు మీరు ఓదార్చుతున్నా ఆవిడ ఓదారడు అలా దుఃఖం చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ దుఃఖం యొక్క వేగం ఒకటిది ఆ టైంలో మీరు తీసుకెళ్ళి ఒక చక్క చిక్కని ఫిల్టర్ కాఫీ ఆవిడ కాఫీ అలవాటు ఉంది మీరు చికని ఫిల్టర్ కాఫీ సౌత్ ఫిల్టర్ కాఫీ జాగ్రత్తగా తయారు చేసి దాన్ని పద్ధతిగా చేయాలి దాని ఊరితో మరగబెట్టిస్తే ఎందుకు పరిగేద కాఫీ పెట్టే దానికి ఒక టీ ఎలా ఇవి నడిచిపోతుంది కానీ కాఫీ ఎలా నడవదు సో చికెన్ కాఫీ తీసుకొచ్చి ఆమె ముక్కు పుట్టములకు ఆ పరిమళము సోకే విధంగా తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెడితే తాగదు ఆ దుఃఖ ఆవిడ తల పట్టుకుని చూడని ఆవిడ ఆవిడ చేత రెండు సిప్పులు మీరు తాగిపించారనుకోండి వెంటనే ఆమె సేద తీరుతుంది అండి ఆ సేదీరిన సమయం సపోజ్ ముప్పై సెకండ్లు సేద తీరిందనుకోండి కూడా ఆ ముప్పై సెకండ్లలో దుఃఖం ఉంటుందా ఉండదు అదేమిటి అంతకు ముందు క్షణంలో ఆమెను పూర్తిగా వ్యాపించి ఉన్న ఆ మహాదుఖము ఏమైపోయింది ఇంతట్లో సో మీకు చెప్పొచ్చేది ఏమిటంటే అది దుఃఖము మనిషిని కప్పేసిందన్నట్టుగా కనబడుతుందే కానీ మనిషి స్వరూపాన్ని మీరు పైకి తీసుకురాగలిగితే మీకే తెలిసిపోతుంది దుఃఖము ఆ స్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించలేదు అంతే హిందీలో సామెత ఒకటి ఉండే మాని మానికర్ బంధన్మే ఆయో అంటే నాకు దుఃఖం వచ్చేసింది ఆపద వచ్చేసింది నేను దుఃఖించేస్తున్నాను ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను అని మీరు అనుకోవడమే దుఃఖహేతు పద వచ్చింది దుఃఖం కలుగుతోంది కానీ ఈ దుఃఖము యొక్క తత్వం ఎట్టిది అని మీరు ప్రశ్న వేసుకోగలిగితే మీకే తెలిసిపోతుంది ఆ దుఃఖానికి మీకు గ్యాప్ ఉందని మీకే తెలిసిపోతుంది ఆ గ్యాప్ని మీరు గుర్తించలేకపోవడం మూలంగానే అది వచ్చి మీద పడిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది కాబట్టి నేను దుఃఖము చేతనం వ్యాపి వ్యాప్తుడనే ఉన్నానని మీ భ్రమది ఆ భ్రమ అలాగే ఉంటుంది భ్రమ యొక్క లక్షణం ఏంటంటే ఏది లేదో అది ఉన్నట్టు బలంగా ఉన్నట్టు భాషించడమే భ్రమ యొక్క లక్షణం నేను మీకు దృష్టాంతం చెప్తా బాంబేలో ఒక అమ్మగారు ఉన్నారు ఆమె సేలోస్ వరకు వచ్చి క్లాసులు అటెండ్ చేశారు ఇండియా కూడా వస్తూ ఈ కోర్సులకి వాటికి ఆమె కోరారు మీరు బాంబేలో దిగుతారు కదా బాంబే నుంచి వచ్చి వాడినప్పట్లో అప్పట్లో హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఏముందిగా ఈ మధ్యన వచ్చాయి బాంబే ద్వారానే వెళ్లాల్సి వచ్చేది బాంబేలో మీరు ఒక్క పూట విశ్రాంతి తీసుకుని ఆ జట్ ల్యాంక్ తగ్గడం కోసం మా ఇంటికి భిక్షకు రావాలి అని సరే ఎలాగో బాంబే వస్తున్నారు కదా రోజు విశ్రాంతి ఉంటుందని అక్కడ ఆగారు నేను ఇంటికి భిక్షకు వెళ్ళాను భోజనం వడ్డించాను నేను భోజనం చేస్తున్నా ఆమె ఎదరకుండా కూర్చొని నాతో మాట్లాడుతున్నాను స్వామీజీ మా అమ్మాయి మధ్యన అంటూ వాళ్ళ అమ్మాయి గురించి చెప్పడం ప్రారంభించారు కళ్ళ నీళ్లు దుఃఖం ఏదో ఆపద కుమార్తె యొక్క ఆపద తన ఆపదిగా ఆపదగా భావించటం సహజం కదా పుత్రస్ సకలహ అహం సకలహ పుత్రో కాబట్టి ఆమెకు పుత్రిక గుర్తుకొచ్చి దుఃఖం కలిగి కళ్ళ ములు నేను పప్పు భోజనం లోపల ఇప్పుడు పులుసులోకి వచ్చా నేను మాట వరుసకి మీ అబ్బాయి ఎలా ఉన్నాడని అడిగా అంతే వెంటనే ఇంకా పాత నీళ్ళు కళ్ళ నీళ్ళు అలాగే ఉండగానే ముఖమంతా నవ్వు వచ్చేసింది మా అబ్బాయి చాలా బాగున్నాడు మా మనవుడు బ్రహ్మాండంగా ఉన్నాడు మా కోటలు కూడా చాలా బుద్ధిమంతురాలు ఇది అది వాళ్ళ అబ్బాయి గురించి ఐదు ప్రేమగా మాట్లాడింది ఆవిడ ముఖమంతా నవ్వు ఆనందమే ఇంతట్లోకి నా పులుసు పోయినమైంది నేను పెరుగొచ్చా ఇంతటిలోకి మళ్ళీ ఆ పుత్రిక గుర్తుకొచ్చింది ఆవిడకి మళ్ళీ కళ్ళ పండి నీళ్లు ఆ పుత్రిక యొక్క దుఃఖం ఈ విధంగా నేను భోజనం పూర్తి చేసేప్పటికి రెండుసార్లు సుఖం రెండుసార్లు దుఃఖాన్ని ఆవిడ కొన్ని భోజనం నేను కొద్దిసేపు విశ్రమించి సాయంకాలం బయలుదేరి ఎయిర్పోర్ట్కి వచ్చేశాను నేనున్న సమయంలో ఓ కొద్దిసేపు దుఃఖం మరో కొద్దిసేపు సుఖం అలాగే ఆవిడ మాట్లాడినంతసేపు కూడా అలా సినిమా రీళ్లులాగా ఈ రీలు పోయి ఆ రీలు ఆ రీలు పోయి ఈ రీలు ఈ రీలు పోయి ఆ రీలు ఇలా వచ్చింది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆవిడని యథార్థంగా సంపృక్తము అంటే ఆమె స్వరూపంలోకి చొచ్చుకుపోయింది ఏది సుఖమా దుఃఖమా ఏదీ కాదు సుఖము చొచ్చుకుపోతే దుఃఖం అంత కమ్ముని రాదు దుఃఖము చొచ్చుకుపోతే సుఖమంత తేలిగ్గా రాదు అది ఎలాగంటే మా చిన్నప్పుడు ఈ పగటి వేషాల వాళ్ళు వచ్చేవారు వాడు అర్ధనారీశ్వర వేషం అని వేసేవాడు అది చాలా పాపులర్ వేషం ఓ శాలు వాళ్ళంట ఇలా అడ్డంగా పెట్టుకుని వచ్చేవాడు మేము పరిగెత్తుకుని ఇటువెళ్ళు చూసేవాళ్ళం అటు శివుడు ఇటువల్లు చూసేవాళ్ళం అటు పార్వతి అలా వేషం వేసుకుని వచ్చేవాడు వాడు ఒక పాట పాటతో డాన్స్ చేస్తూ శివుడు అని శివుడిని చూపించేవాడు పార్వతి అని పార్వతిని చూపించేవాడు ఈ సుఖ దుఃఖాలు ఇలాగే ఉంటాయి స్వతహాగా వాడేమిటి శివుడా పార్వత శివుడు కాదు పార్వతి కాదు సుబ్బన్నో వెంకన్న అదేవిధంగా మన స్వరూపంలో ఇదిగో సుఖము అదిగో దుఃఖము ఇదిగో సుఖము అదిగో దుఃఖము ఈ క్రికెట్ వాళ్ళు వికెట్ ఫోర్ కొట్టాడనుకోండి సుఖం సుఖం సుఖం సుఖం వికెట్ పడిపోయేదనుకోండి దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ వాడు సిక్స్ కొట్టాడు అనుకోండి మళ్ళీ సుఖం సుఖం సుఖం నెక్స్ట్ మంది కొట్టితే వాడు ఎవడో క్యాచ్ పట్టుకున్నాడు అనుకోండి మళ్ళీ దుఃఖం దుఃఖం దుఃఖం ఏది మీ స్వరూపం ఏమిటి సుఖమా దుఃఖమా మీ మీ భ్రమ తప్ప మీ స్వరూపము సుఖము కాదు దుఃఖము కాదు మరి మీ స్వరూపమేమి సంసార దుఃఖ అసంపృప్తం అది సంసారంలో ఉండే దుఃఖాలు దుఃఖశుదం చేత సుఖము కూడా ఉపలక్షితము అంటే ఎప్పుడు కూడా జంటలు జంటలు ఉన్నప్పుడు ఒకటి చెప్తే రెండోడు వస్తుంది జంట అంటే అలా ఉంటుంది ఒకటి చెప్తే రెండో మీ ఇంట్లో ఆవకాయ పెట్టేసుకున్నారా అంటే ఆవకాయతో పాటు మాగాయ కూడా పెట్టుకున్నారా అని అడిగినట్టే ఇంకా వేరే మళ్ళీ మాగాయ పెట్టుకున్నారా అని అడగక్కర్లా రెండు కలిసే ఉంటాయి ఆవకాయ పెట్టుకోలేదు ఇంకా పెట్టుకోలేదంటే అయితే మాగాయ పెట్టేశారా ఏమని అడగకూడదు మీరు ఎందుకంటే రెండు కలిసే ఉంటాయి అదేవిధంగా సంసారం దుఃఖ అసంతృప్తం అంటే సుఖం ఉంటుందేమో అనుకున్నారు సుఖ అసంతృప్తం సో మధుసూదన అని మీకు గీతలో మధుసూదన మధువును సంహరించిన వాడు అని ఉంటాయి వ్యాఖ్యానాలు మన పుస్తకం రాబోతుంది దాంట్లో మధువును బ్రాకెట్లో కైటభుని అని ఉంటుంది ఎందుకంటే మధుసూదన అంటే అర్థం మధు కైటభ సూదన అని అర్థం మధువుని చెప్తే కైటభుణ్ణి చెప్పక్కర్లా వాళ్ళిద్దరు రాక్షసులు కలిసే ఉంటారు అంటే మధు అంటే రాగము కైటభుని అంటే ద్వేషం రాగము ఉండకూడదు అంటే ద్వేషం కూడా ఉండకూడదు అర్థం రాగం చెప్తే ద్వేషం చెప్పినట్టే ఇంకే పుస్తకం అని ఉన్నాను నాకు గుర్తొచ్చి మీతో ఉన్నాను మరోలా అనుకోకండి మంచిది సంసార దుఃఖ అసంతృప్తం ఏమంటే మరి నా స్వరూపము సంసార సుఖదుఖములకు అతీతమైతే అద్వైతము పరబ్రహ్మయ్య అయితే నా స్వరూపము మరి ఈ ఖిల్యభావం ఎక్కడి నుంచి వచ్చిందండి కిన్నిమిత్తం ఖిల్యభావ సో ఈ ఖిళ్యభావం ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ ప్రారంభం ఏమిటి అని ప్రశ్న సహజం కదా నా ప్రశ్న ఉండడం ఆత్మనో జాత ఈ కిలభావము ఆత్మకు ఏ విధముగా కలిగినది అని ప్రశ్న కలగలేదు కలిగిందని మీరు అనుకుంటున్నారంటే కానీ మరి అనుభవం ఒకటి ఉంది కదా నాకు కిల్లభావము అనుభవానికి వస్తోంది అది ఏ విధంగా అనుభవానికి వస్తుంది అంటే చూడండి ఈ కిలభావము అనేది పరిచ్ఛిన్న వ్యక్తిత్వానికి కిలయభావము అని పేరు ఉప్పుగడ్డ ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వమే సుఖదుఖముల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది దానికి విశ్రాంతి ఉండదు పరిచ్ఛిన్న వ్యక్తిత్వానికి విశ్రాంతి ఉండదు మీకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందండి నిద్రపోయినప్పుడే దొరుకుతుంది ఎందువల్ల ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వము విలీనమైపోయింది కాబట్టి మీకు విశ్రాంతి దొరుకుతుంది మీకు మళ్ళీ అశాంతి ఎప్పుడు ప్రారంభమవుతుంది నిద్ర లేస్తూనే ప్రారంభమవుతుంది ఎందుకని ఆ పరిచ్ఛన్నమైన కిల్యభావం మళ్ళీ వాపస్ వచ్చేసింది కాబట్టి కాబట్టి సుఖ దుఃఖములు ఆ కిల్యభావం యొక్క లక్షణం వాటి ధర్మం అది అవి ఆత్మకి లేవు మరైతే ఈ కిల్యభావము యథార్థమా కాదు కిల్యభావం యథార్థం కాదు కిలభావము అది ఛాయ నీడ షాడో యథార్థమైన శుద్ధ చైతన్యము యొక్క షాడో నీడ నీడ అనేది ఎలా వస్తుందో తెలుసునండి మధ్యలో ఏదో అడ్డుపడాలి అప్పుడు కానీ నీడ రాదు అదేవిధంగా దేహము ఇంద్రియములు మనస్సు అనే ఆటంకము ఆటంకం ఎందుకయ్యాయి అవి అవి వీడు భ్రమపడడం చేత అజ్ఞానం చేత అవి వీడి నేను చేత వీడు బతుకు నీడ బతుకు అయిపోయింది వీడి స్వరూపంలో ఆ దేహేంద్రియ ధర్మాలు ఏం లేవు వీడికి కానీ ఆ నీడ సూర్యకాంతికి నీడ పడుతున్నాయి ఎందుకని ఏదో అడ్డు వచ్చింది కాబట్టి అలాగే శుద్ధ చైతన్యానికి ఈ దేహము ఇంద్రియములు మనస్తే ఆవరణ అయిపోయి కూర్చున్నాయి దాన్ని కప్పివేసాయి దానిలో ప్రకాశిస్తూ దాన్ని కప్పివేసి ఈ నేడని ముందుకు పుష్ చేసాయి పుష్ చేస్తే మనమేం చేశాం ఘనకార్యం ఆ నేడే నేను అని వీడు అధ్యారోపణ చేసుకుని ఆ నేడ బ్రతుకు బ్రతుకుతున్నాడు కాబట్టి ఆ కిల్యభావము యథార్థంగా కలగలేదు కానీ ప్రశ్న వేస్తున్నారు అవతారిక ఆ కిలయభావం నాకెక్కడి నుంచి వచ్చింది జాతో మృత ఆ కిల్యభావాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఒకవన్నారు ఏమన్నా అసమానం బర్త్ అండ్ గురించి చెప్తారా ఏమిటని అడిగారు నన్ను అంటే నేను శాస్త్రం చూసి మాట్లాడవాయా శాస్త్రం అస్తమాను భక్తం దత్తు గురించి చెప్తూ ఉంటుంది నేను చెప్తున్నానని నువ్వు అనొద్దు జాతో మృత కిల్యభావం అక్కడ ప్రారంభం అవుతుంది ఇప్పుడు శాస్త్రంలో మనం మాట్లాడుతున్నది ఏమిటి కిల్యభావం గురించి మాట్లాడుతున్నాం కిల్యభావం ఎక్కడ శురు అయింది జాత ఎక్కడ ఫినిష్ అయింది మృత నేను పుట్టాను నేను చచ్చిపోతాను మృతహ అంటే చచ్చిపో చచ్చిపోయాను అని కూడా అంటాడు అంటే ఇంచుమించుగా వాడు వచ్చేసేడండి ఇంకా రైలు ఇంకా రాకుండానే రైలు దూరంగా అక్కడెక్కడో ఉండగానే ఆయన వచ్చేసేడండి అంట అంటే ఇంకా రాలేదు కదా రాలేదంటే వచ్చేసినట్టేనాయా అలాగే మృతహ అంటే అలాగే నేను పుట్టాను పుట్టాను అంటూ ఉంటే మృతహ ఎంత దూరంలో ఉంటుంది యాతో మృతహ చూడండి దీంట్లో రహస్యం ఏమిటంటే నేను పరిచ్ఛన్నమైన వ్యక్తిని అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీకు చుట్టూ అందరూ పరిచ్ఛిన్న వ్యక్తులే కనపడతారు ఆ దేవుడు కూడా ఓ పరిచ్ఛిన్న వ్యక్తిగా భాషిస్తాడు ఇది పెద్ద సమస్యది నేను పుట్టాను మరణించాను అని మీరు అనుకుంటూ ఉంటే మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎలా కనపడతారు పుట్టారు మరణించారు కాబట్టి పుట్టుక గురించి ఓ శాస్త్రం మనకు అవసరం ఎందుకంటే అందరూ పుట్టి కూర్చుంటే మరి పుట్టుక శాస్త్రం అక్కర్లేదు అందరూ మరణించబోతున్నారు కాబట్టి మరణం గురించి ఓ శాస్త్రం మనకు అవసరం సో ఏ నేను పుట్టాను మరణిస్తాను వీళ్ళందరూ పుట్టారు మరణిస్తారు దాంతో ఈ ఈ పుట్టుగా మరణము సమస్యని దేవుడు కూడా అంటగట్టక తప్పదు ఎటు దేవుడి దగ్గర జాతో మృత అవతరించాడు అవతారం సమాప్తి చేశాడు అంటారు జాతవ మృదహాయే అయింది అది ఏ కిల్యభావము మనకి మనం కిల్యభావం పెట్టుకున్నప్పుడు మన దేవుడికి కూడా కిల్యభావం పెట్టడం అన్నది చాలా సహజంగా ఉంటుంది సో ఆ విధంగా అయితే మీరు అనొచ్చు ఏమంటే వాస్తవంగా పరిచ్ఛిన్న వ్యక్తులు ఉన్నారా లేరా లేరు ఇప్పుడు సినిమాలో కురుక్షేత్ర సంగ్రామం చూపించాడు అనుకోండి కురుక్షేత్ర యుద్ధం మహాభారతం సినిమాలో ఇటు ఎంతమంది ఉన్నారు ఎక్స్ట్రాలను ఎంతమంది పెట్టుకుని ఉంటాడు ఇటువైపు చెప్పండి ఓ వంద మంది పెట్టాడా ఇటు ఎంతమందిని పెట్టాడు ఓ మందిని పెట్టాడు గుర్రాలు రథాలు ఏనుగులు ఇటు ఉన్నాయో అటు ఉన్నాయి ఇవన్నీ ఎన్ని ఎన్ని ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆ కరమీదా ఏ వాళ్ళు లేరు అలా విడ్డూరంగా అనిపించొచ్చు మీకు వాస్తవంలో పరిచ్ఛిన్నమైన వ్యక్తులు అనేవాళ్ళు ఎవళ్ళూ లేరు ఉన్నది ఆ మెమొరీ అండ్ ఆ హ్యాబిట్ ఆ మెమొరీ ఆ వాసనలు ఉంటాయి ఆ వాసనల నుండి నిర్మాణమైనటువంటి ఒక ఛాయని నేననే భ్రమపడమే ఉంటుంది తప్ప వాస్తవంగా పరిచ్ఛన్న వ్యక్తులు అనేవాళ్ళు ఎవళ్ళూ లేనే లేరు కానీ వీడు ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని ఆరోపించుకోవటానికి అలవాటు పడి ఉంటాడు అన్ని ద్వంద్వాలను నెత్తిమీద వేసుకుంటూ ఉంటాడు దాంట్లో మొట్టమొదటి ద్వంద్వం ఏమిటి జాతో మృత అది ప్రథమ నేను పుట్టాను మరణిస్తాను సుఖీ దుఃఖీ నేను సుఖము గలవాడను మరుక్షణం దుఃఖీ దుఃఖము గలవాడను ఏమంటే మీకు దుఃఖం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇక ఈ ఫల రూపంగా వచ్చింది దుఃఖం ఫలం దేని ఫలం కర్మ యొక్క ఫలం మరి కర్మ యొక్క ఫలరూపంగా నీకు దుఃఖం వచ్చినప్పుడు ఆ కర్మ యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి తప్ప మళ్ళీ మరో కర్మలోకి నువ్వు దూసుకుపోతే నీకు దుఃఖం పరిష్కారం ఎలా అవుతుంది ఇప్పుడు కావాల్సింది మరో కర్మ చేయడమా లేకపోతే అసలు కర్మ యొక్క స్వరూపమేమి నా స్వరూపమేమి వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ మై సెల్ఫ్ విసేవి కర్మ అది సెటిల్ అయ్యే చేసుకోవాలి కానీ మళ్ళీ కర్మల వెంట పరిగెడతానంటే అర్థం ఏంటి సుఖీ దుఃఖీలాగానే ఉంటాడు కాబట్టి నేను సుఖిని నేను దుఃఖిని అహం మమా ఆయన శంకరులు ఏం చేశారంటే ఆ వ్యక్తిత్వం యొక్క స్వరూపాన్ని మూడు ద్వంద్వాల్లో చూపించారు వ్యక్తిత్వం యొక్క స్వరూపం ఇట్టిది ఇది క్షిల్యభావం అంటే ఇలా ఉంటుంది ఇత్యవమాది లక్షణ ఇగ ఇటువంటి ఖిళ్యభావము నాకెక్కడి నుంచి వచ్చింది నా స్వరూపము బ్రహ్మాత్మ ఇటువంటి కిల్యభావం నాకు ఎలా వచ్చింది ఇంకా ఎప్పుడైతే నేను జాతోమృత సుఖీ దుఃఖీ అహమ్మ అని మీరు అన్నారో అప్పుడు ఆ కిల్యభావం ఏం చేస్తుందంటే మొత్తం ప్రపంచంలో ఉండే దుఃఖాలన్నింటినీ మూటకట్టి మన నెత్తి పెడుతుంది ఆ కిల్యభావం యొక్క లక్షణం అది అనేక సంసార ధర్మోపద్రుతీ అక్కడ వెంటనే టీకాకారుడు రాశాడు అనేక సంసార రూపో ధర్మ అశనాయా పిపాసాదిహీ తేన ఉపద్రుత దూషిత ఇది యావత్ రాశాడు ఎప్పుడైతే జాతోమృత సుఖీ దుఃఖీ అహమ్మ అనే ఒక కిలయభావాన్ని మీరు కౌగులించుకుని అదే నేనని అనుకున్నారో అప్పుడు మీకు ఈ సంసారంలో ఎన్ని దుఃఖాలైతే ఉన్నాయో ఉపద్రవాలు అంటారు ఉపద్రుత అంటే ఉపద్రవముల చేత నిండినవాడు ఉపద్రవాలు ఈ సంసారంలో ఎన్ని ఉపద్రవాలు అయితే ఉన్నాయో ఆ ఉపద్రవాలన్నీ వచ్చి మీ మీద పడిపోతున్నాయి అలా అవుతోంది కాబట్టి మన పరిస్థితి నిజంగా మంచి ప్రశ్నది ఏమంటది నా స్వరూపము బ్రహ్మాత్మ అద్వయము ఆనందము సచ్చిత్ అని మీరు చెప్తున్నారు కానీ మరి నాకీ క్రియభావము జాతో మృత సుఖీ దుఃఖీ అహంమమా అనేక సంసార అనర్థములన్నీ వచ్చినెత్తి మీ తాండవం చేసుకున్నాయి ఈ పరిస్థితి ఎలా నిర్మాణమైంది చెప్పండి ముఖ్యతే